స్తోత్రం ప్రభావ పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడగ తండ్రి మహిమ స్థరీపెగ దేవ కృపామయడా నీకు వర్ణాలిసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపన్నైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మీకు నూతనమైన బలం శక్తిని ఆరోగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించినారు దాన్ని నీకు వర్ణాలిసయ్యా నీకే కృతజ్ఞతాస్తి లా చూసుకున్నయన సమస్త ఘనత మహిమ ప్రభావంలు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కాల్గునుక హాలలు అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీ పాదశనికోష్టమైనా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి మా జీతాలు సరిచేసి మీ సంపూతిలో నడిపించి ఈ అరదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి మీ నామానికి మయమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థి స్నాంతండి ఆ శ్రావణ బ్రదర్ పాట రాజ प्रेमंचेदा प्रेमंचेदा प्रेमंचेदा प्रेमंचेदा य प्राणमुन्नंत वरकू टेमटिलो चेरे वरकू ता प्राणमुन्नंत वरकू mai matilo jere varaku aaradhin che jesus raja he aaradhin che da aaradhin che jesus raja he aaradhin che da aaradhin che da aaradhin che da aaradhin परदें छेदा न प्राण तब हरु हे मतिलो चेरे वर को न प्राण उन अंत वर को हे महिमा लो चेरे वर को दर्दें छेदा यीशु राजा ప్రార్థించేదా ఇసు ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్థించేదా నేను మహిమలో చేరే వరకు యేసు రాజా నా ప్రాణమున్నంత వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మో చేరకు సిస్టర్ ఎనిపిస్తుంది చెప్పండి సిస్టర్ రోమాట్ టెన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచ్చినము రోమాట్ 10, 15 <coughs> ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుధ్ర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాయస నీకు లెక్కలేని బంధనాలు స్తోత హలుడియ రజ పరిశుద్ధుల సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకే ప్రభ దేవాస ప్రభ శిల్వ ప్రభ మా ప్రతి ఒక్క బాధలు వేదలు దుఃఖాలు అన్నింటినీ ప్రభ మరి యొక్క శిల్వ మరణం పైన మీ యొక్క ప్రేమను బట్టి నీకు తండ్రి కృతజ్ఞత స్థుతి స్తోత హలుడియ రజ దేవా ఈసు ప్రభ మరి వాక్యం ధరించబోధిన ప్రభా మరి నీ యొక్క స్స్తమకు తోడించండి ప్రభా ముఖ్యంగా ప్రభా మాత్మిన నేత్రాలు విప్పండి ప్రభ దేవా నాకున్న ప్రతి సొంత తలంపులను గద్దించి కొట్టివేయండి నీ యొక్క తలంపుల చేత మాకు నడిపింపదాయించలేదండ్రి దేవ నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా మాకు నడిపింపదాయి చేత దేవ మా ఆత్మ నేత్రాలు ప్రతి ఒక్క వాక్యం ప్రభా మారు దళం నాటుకోవాలండ్రి అనేకులకు ప్రభా మేము వెలిగించేవారు లాగా ఉండాలి ప్రభా మరి నీ యొక్క కాస్త మాకు తోడించి నడిపించమని ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రభావం మీదే మాకు తోడై ఉండి నడిపిస్తారని ఈ సుకృతి నామంలో ప్రార్థిస్తాం రోమా టెన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచ్చిన ఇక్కడ ఏమనుందంటే ప్రకటించు వారు పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించు ఎట్లా ప్రకటించెదరు ఇందు విషయమై ఉత్తమైన వాటిని గురించి సువాత ప్రకటించువారు పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది అంటే చూడండి ఇక్కడ ప్రకటించువారు పంపబడిన ఇక్కడ ఎలా ప్రకటించు అంటే సువాత ప్రకటించేవారు ఇది రోమా టెన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచనంలో ఇది ఏషియా ప్రవచించిన వచనాలన్నమాట ఏషియా ప్రవక్త ప్రకటించిన ఇది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఏషియా ఫిఫ్టీ టూ లో సెవెంత్ వచ్చినంలో మనకు ఉంటది ఆ ఏమని ఉంటుందంటే సువార్త ప్రకటించు ఆ సువార్త ప్రకటించు సువార్త ప్రకటించు సమాధానము చాటించు సువార్త మానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచారించు వారు పాదములు దేవుడు ఏలుచున్నాడని సీయుడుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నవి అంటే చూడండి పౌలు భక్తుడేమో ఆ రోమాలో మనకు తెలియజేస్తున్నాడు ఆ ఏషియా ప్రవచనాలు ఇక్కడ నెరవేరుతున్నాయి అంటే మన కాలంలోకి వచ్చేసరికి నెరవేరుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కాబట్టి ఇది లాస్ట్ డైసస్ ఈ చివర్ డైసస్ ఎలా ఉంది అంటే సుందరమైన పాదములు ఎవరివి అంటే దేవునివే ఆయనే తువాత ప్రకటించినప్పుడు ఏసయా అనేక చోటలలో ఆయన తిరిగినాడు ఆ దేవుని యొక్క సత్యాన్ని ఆయనే ఆయన కోసం ఆయనే సువాత ప్రకటింప చేసినాడు ఆయన ఈ సుప్రభు అందుకే ఇక్కడ సుందరమైన పాదములు ఎవరికి ఉన్నాయంటే దేవుడు సీవుని గుంపుని ఏర్పరుచుకున్నాడు కాబట్టి అలాంటి వారికే ఉంటాయి అందుకే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళంతా అపోసులు వీళ్ళంతా ఎట్లా ఆ సరైన పునాది మీద కట్టబడినారు అంటే క్రీస్త మీద వారు కట్టబడినారు కాబట్టి వాళ్ళు ప్రకటించే సువార్త ఏ విధంగా ఉంది అనంటే ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో ఆ అంటే దేవుని యొక్క శాంతి సందేశాన్ని ప్రకటించడము ఆ దేవుని కోసమే తెలియచేయడము ఆయనే పాదములు ఎంతో గొప్పవి ఆయనే దినమంతా సేవ చేసింది యేసుప్రభు మళ్ళా రాత్రి అంతా దినమంతా సేవ చేసిండో నైట్ అంతా ఆయన ఉన్నాడు ఏసుప్రభు మరి ఆయనని విశేషమైన సేవా దేవుడు ఎంతో గొప్పగా చేసిందనమాట ఆయనే సువాత ప్రకటించినాడు యేసు ప్రభు ఆ దాని తర్వాత క్రీస్తసు పునాది మీదనే కట్టబడిన ప్రభక్తులు అపోసలు వీళ్ళంతా మరి అదే పునాది మీద కట్టబడిన వారు కాబట్టి వీళ్ళన్ని గుణగణలు ఎట్లా ఉన్నాయంటే సువాత ప్రకటించిన వారు ఎలా ప్రకటించు అంటే వాళ్ళు సువాత ప్రకటించేటప్పుడు వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ గా ఉండాల ఏదో సువాత ప్రకటిస్తున్నాం కదా అని కాదది ఆయన సువాత ప్రకటించినప్పుడు దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు సువాత ప్రకటించడానికి సువాత ప్రకటించడానికి ఏశ్ ప్రభు చాలా ప్లేసెస్ లో తిరిగినాడు ఆయన ఎంత ప్రేమించాడు అంటే అంత ప్రేమించడు ఆయన ఆ ప్రే అంటే ప్రజలని అంత ప్రేమించుడు ఆయన సువాత ప్రకటింపచేసిండు ఆయన రాజన్న కోసం సువాత ప్రకటింప చేసిండు కదా మరి ఆయన రాజం కోసం సువాత ప్రకటన మనం కూడా చేయాల పాపక్షమాపణ కోసము ఇవి వర్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఏషియా ఫిఫ్టీ టు సెవెంత్ వచ్చినలా అంటుండో సమాధానము చాటించు సువార్త మానము ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురము ఆదములు అంటే వాళ్ళు ప్రకటించే ప్రతి ఒక్కటి ఆ వాక్యం చెప్పిన వాళ్ళు కూడా బిహేవియర్ కూడా కరెక్ట్ గా ఉండాల ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోయిన వారిలాగా కాకుండా వాక్యానికి తగ్గట్టుగా నడుచుకోవడము వాళ్ళ దేవుని యొక్క సువార్త ఆ విధంగా ఎందుకంటే శాంతి ప్రకటించ చేయడం వలన పాదములు పర్వతములు మీద ఎంతో అందంగా ఉన్నాయి కాబట్టి అది మంచి శుభవార్త తెలుస్తుంది అంటే దేవుడు ఆ కాలంలో ఆశయ ప్రవక్తకి అన్ని బయలుపర్చునారు తెలియచేసిన అంటే అది కూడా ఒక సమాచారమే కదా దేవుడు సువార్త విషయంలో తెలియజేయడానికి అది కూడా ఒక సమాచారమే అనే మోక్షం అంటే దేవుని యొక్క రాజ్యం కోసం తెలియజేయడము మళ్ళీ ఇది ఎవరు చేశారు అనంటే దేవుడు ఏర్పరచుకున్న చిన్న గుంపు మాత్రం చేయగలుగుతుంది సుందరమైన పాదంలో అయితే దేవునివే కానీ ఆయనే కొంతమందిని ఏర్పరచుకున్నాడు ఆ ఏర్పరచుకున్న వారిలో మరి ఎంతమంది దేవునికి చోటిస్తారో ఆయన కోసము ఆయన రాకడ కోసం కనుకొని జీవించిన వారికి మాత్రమే అన్ని ఆయనే బయలుపరిచే తెలియజేశాడనమాట ఆయన సువార్త విధానము అయితే ఇక్కడ సువార్త విషయంలో చూసుకుంటే మనము రోమా టెన్ లో మరియు వారు ఆ పంపబడకపోతే వారు ఎలా బోధించగలరు ఒకవేళ దేవుడు అలాంటి గుంపును ఏర్పరచుకోకపోతే మరి సువాత ప్రకటించే ఎవరు ఉంటారని సత్యం ప్రకటించే ఉండాలి కదా మరి ఆ సత్యాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా కొంతమందిని వాళ్ళని ఈ దేశం మీదకి పంపినది కాబట్టి ఆ ట్వెల్వ్ మెంబర్ డిసైపుల్స్ ఒక్కొక్క దేశానికి వెళ్ళి దేవుని యొక్క సువాత ప్రకటింపచేశారు అలాగే ఇక్కడ కూడా అంతే ఆయనే కొంతమందిని ఏర్పరచుకున్నాడు మరి వాళ్ళకు కూడా సువాత అందించాలా అసలు ఎలాంటి వారికి సువాత అందించాలా ఎంతో మంది ఉన్నారు లోకంలో అన్నిలు ఉన్నారు దేవుని నమ్ముకునే బిడ్డలు ఉన్నారు వాళ్ళకు దేవుని యొక్క సువాత అందించాలా సువాత చెప్పేవారు పాదములు ఎంతో అందంగా ఉండాలి వాళ్ళు అంటే సువాత ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళ పాదములంతా ఎంతో అందంగా ఉండాలా అంటే ఏసు ప్రభుయే మనకు తెలియజేస్తున్నాడు ఏసు ప్రభు కూడా ఆయన ప్రతి విషయంలో దినమంతా రాత్రి అంతా ఆయన సేవ చేసాడు నైట్ అంతా ప్రార్థించినడు అనంటే ఆయన ఎంత ప్రేమించినో అని చాలా ప్రేమించిన ఏసు ప్రభు అందరినీ ఎందుకంటే మనము యువత ప్రకటించినప్పుడు మన బిహేవియర్ మనం ఎట్లా ఉండాలంటే మనకి ఉంటది ఎందుకంటే సువార్త ప్రకటించినప్పుడు మన అది ఏమంట సువార్త జోడులు మనము తొలగించుకోవాలన్నమాట దేవుని యొక్క వాక్యము మనము సిద్ధపడి ఉండాలా ఎందుకంటే సువాత ప్రకటించిన వారు నేను రాసుకున్నాను ఏమని రాసుకున్నాను అంటే ఎఫేషన్ సిక్స్ లో మనకు ఉంటుంది అండ్ విత్ యూ ఆర్ ఫీట్ విత్ ది రీడింగ్ ఆఫ్ ది గాస్పుల్ ఆఫ్ ఫీస్ అంటే ఇక్కడ ఏమనుందంటే మరియు శాంతి సువార్త యొక్క సిద్ధము నీ పాదములతో అమలు పరచోను అంటే దేవుడు మనకి సమాధాన సువార్త జోడులు మనకి ఇచ్చినప్పుడు సిద్ధ మనసు కలిగి ఉండాలా మనము సిద్ధ మనసు అంటే ఎవరు అడిగినా మనము టకటక చెప్పేవారిలాగా ఉండాలా ఇక్కడ నేను ఇంగ్లీష్ లో రాసుకున్నా ఏమని అంటే ఓవర్ ఫిట్ ఫీల్డ్ విత్ ది షూ ఆఫ్ ది గాస్పుల్ ఆఫ్ పీస్ allow us to be ready to share god with others at all the time ante nu evvarto swata prakatinchali teliyachyala devunu no kosamo aina raakra kosamo teliyachyalante first manam ettu undalante mana paadamlo samadhanam suvartha vale siddha manasu jodi torugukoni nilvabadalananamata ante siddha manasu kaligi jodi torugukoni undala atla torugukoni unnavallu maatrame swata prakatinchagaligutannamata ante అన్ని అమలు పర్చుకోవాలా దేవుడి ఇచ్చిన ప్రతి వాక్యము మన హృదయంలో ఉండాల అందుకే అన్న మనకు హెచ్చరిస్తూ ఉంటాడు వాక్యాలు ఎప్పుడు మన హృదయంలో తెలియజేస్తా ఉంటాడు అన్న మనకి అంటే సువాత ప్రకటించిన వారు బిహేవియర్ కూడా సిద్ధ కలిగి జోడి తొడుక్కొని మనము నిలవబడాలా అట్లయితేనే సువాత ముందుకు వెళ్ళగలుగుతుంది అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఎఫిషన్ సిక్స్టీన్ ఎఫెషన్ e 615 లో ఉంటది మనకు ఆ వాక్యము చదువుకుంటే మనకు తెలిసిపోతుంది ఇంకొకటి అంటే సువార్తె ఎలాంటి వారికి ప్రకటింప చేయాలి అంటే మనకి ఇక్కడ ఉంటది ఎక్కడ అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు మరి ఐజయ సిక్స్టీ ఫస్ట్ వచనంలో మనకి ఏమైనా ఉంటుంది అంటే ఆత్మ నా వచ్చి ఉన్నది దీనులకు సువార్త మానము ప్రకటించుడి ఏవో నిన్ను అభిషేకించను అంటే నలిగిన హృదయం ముగల వారికి దునపరచాలి చేరున్న వారిలో విడుదల చేయాల బంధింప వారికి విముక్తి ప్రకటించాలన్నమాట అంటే ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలా చాలా మంది ఉన్నారు మనకు ఐజియా ఫార్టీ కూడా ఐజియా ఫార్టీ లో మనకు తొమ్మిది వచనంలో ఉంటది సియోను సువాద ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతములు ఎక్కుము ఎరుశలేము సువాద ప్రకటించుచున్న దాన బలము ప్రకటించుము భయపడకము ప్రకటింపుము చూడండి ఇదిగో నీ దేవుడిని యూద పటములకు ప్రకటింప చేయండి అంటే ఇక్కడ రెండు దేవుడు సియోను గుంపును ఏర్పరచుకున్నారు కాబట్టి ఆ సియోన్ దేవుడు ఏమని మీరు వెళ్ళంటే సువాత ప్రకటించండి అని ఎవరికి ప్రకటించాలి అనంటే ఆ ఎవరికి సువాత ప్రకటించాలి అనంటే గొప్ప జనం ఉన్నారో వారికి సువాత ప్రకటింప చేయాల గోపజనం ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళకి మనం సువాత ప్రకటింప మరి ఆ యూద ఎంతో మంది ఉన్నారు అంటే దేవుని నమ్మిన బిడ్డలకే సువాత ప్రకటింప ఎందుకంటే వాళ్ళకు ఏం సరిగా తెలియదు కాబట్టి వాళ్ళ హృదయాలన్నీ ఆ ఎట్లాంట నగబడినాయనమాట వాళ్ళ హృదయాలు నలిగిన హృదయాలు ఉన్నారు వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళకు తెలియదు వాళ్ళు ఎట్లంటే బానిసత్వంలో ఉన్నవారు అనమాట వీళ్ళంతా గోపజనము సో వీళ్ళంతా బయటికి రావాలా వీళ్ళకంతా శువార్త అందింపబడాలంటే దేవుడు ఏర్పరచుకున్న సియోను వారు మాత్రమే శువాత ప్రకటింప చేయాలి అందుకే దేవుడు సియోను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ సియోను వెళ్ళి శువత ప్రకటింపచేయాల ముఖ్యంగా మనము శువాత ప్రకటన చేసేటప్పుడు ఫస్ట్ మనము ఆ లూక ట్వంటీ ఫోర్ లో మనకు ఉంటది ఏమని And in his name, repentance and the forgiveness of the sins will be proclaimed to all the nations began in Jerusalem. That's <laughs> why we are going to talk about repentance. Because we have all the things that <laughs> we have in the world. We have to give a lot of God to us. <laughs> we have to give a lot of God to us. But we have to give a lot of God to us. First of all, we have to give a lot of God to us. రక్షణ ఇచ్చేవాడు అనమాట ఆయన మనకు శాలిబ్రేషన్ ఇచ్చిన దేవుడు కదా అంటే ఆయన దగ్గరికి వెళ్తేనే పాప క్షమాపణకి క్షమించే దేవుడు ఆయననే మన ప్రతి పాపని ఆయన క్షమించినడు మనం ఇతరులకు ఫగ్ చేయాలా ఆ దేవుడు ఎట్లయితే అన్ని విషయంలో మనకు ఫగ్ అనేది చూపించినప్పుడు అంటే దేవుడు సేవ జీవితంలో ఆయన ప్రేమ ఆయన సువాత ప్రకటించినప్పుడు పుంటోలను గుడ్డోలను కుస్టోలను అందరినీ ఆయన కదా అంటే పాపులను కూడా ఆయన స్వస్థపరిచినాడు కదా ఆ స్త్రీ కూడా ఆ సమయంలో మరి వ్యభిచన చేసి వచ్చిన స్త్రీనికి కూడా దేవుడు ఆ రాయి ఆమె మీద వేయబోతుంటే ఆయన కదా దేవుడు మీలో పాపం చేయని వారు మొదట రాయి వేయండి అని అంటే దేవుడు అంత ప్రేమిస్తున్నాడని చూపిస్తున్నాడు దేవుడు అంటే ఆయన ప్రేమ అంత గొప్పది ఆయన ఎలాంటి వారినైనా క్షమించే దేవుడు అందుకే రెపెంటెన్స్ కోసం చెప్పాలా మన పాప క్షమాపణ ఒప్పుకోవాలా ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలా అది ప్రొక్లెయిమ్ చేయాలా అంటే దేవుని యొక్క సువార్తలో అది మనం ప్రకటింప చేయాలా ఎందుకంటే తెలియని ప్రజలు అందరూ ఆ దేవుని నమ్ముతారు చేస్తారు కానీ వాళ్ళకు సరైన మార్గం తెలియదు దేవుని ఏ విధంగా ప్రార్థించాలా ఎలా వారికి ప్రకటింప చేయాలా వాళ్ళకు అందుకే వాళ్ళు ఫస్ట్ థింగ్ పాపక్షేమప్పని ఒప్పించాలా ఫీవ్ న సిన్స్ అంటే వాళ్ళు చేసిన ప్రతి పాపంని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలా మరి అది నువ్వు ప్రొక్లెయిమ్ చేయాలంటే నేషన్ నేషన్ మొత్తం బిగెన్ టు దిస్ జైశలం అంటే నేషన్ లో ఉన్న ప్రతి ఒక్కశల్యము ప్రతి ఒక్క ప్రజలకు అంటే గొప్ప జనం మంది ఉన్నారు ఇంకా సర్పం తేనులు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్పాల అందరికీ చెప్పాల అందరికీ చెప్తే దాంట్లో దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు వాళ్ళని నడిపిస్తాడమాట యేసు ప్రభు ఆ అందుకే ఆ యాక్చువల్లీ జనాలు ఎట్లా ఉన్నారంటే మనకు ఇక్కడ తెలుస్తుంది ప్రసంగిలో సెకండ్ చాప్టర్ ఎనిమిది వచనంలో ఉంటుంది సాంగ్ ఆఫ్ సాలమ సెకండ్ చాప్టర్ ఎయిత్ వర్స్ లో మనకి ఏమని ఉంటుంది అంటే ఆలకించుడు నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు కొండల మీద ఎగసి దాటించు మెటల మీదను అతడు వచ్చుచున్నాడు మరి దేవుడు మన కొరకు రానయ్యి ఉన్నాడు కదా మనం ఆలకించాలి కదా దేవుడు మన కొరకు రానై దేవుడు మరి అందరూ కూడా ఆయనే ఆజ్ఞ ఇస్తేనే ప్రతి ఒక్కళ్ళు వచ్చినారు ఆయన ఆజ్ఞ ఏది జరగదు కదా ఆయనే మూలంగానే అన్ని కలిగినాయి ఆయన లేనిది ఏది కలగలేదు కాబట్టి ఆయనే మన అంటే ఆయన స్వరము మనం వినాలి ఆయన స్వరం మనం విన్నప్పుడు ఆయనే వస్తున్నాడు ఆయన్ని కో అంటే ఆయన రాకడం కోసం మనకు తెలియచేయాల ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు నలిగిన హృదయాలు ఉన్నారు చీరలో ఉన్న వారు ఉన్నారు బంధించిన వారు ఉన్నారు అంటే మంత్రగాలకు సువాత చెప్పాల ఆ ఎంతో మంది ఆ బయట చూసుకుంటే చాలా మంది చూస్తున్నాం కదా ఈ లోకమంతట ఎంత ఘోరంగా తయారవుతుందో మనకు తెలుసు మరి వీళ్ళ కోసము వీళ్ళకి వెళ్ళి సువాత ప్రకటింపచ్చాలంటే దేవుడు మాట్లాడది ఏరుశల్యము యూదవారితోటే అనమాట అంటే గొప్ప జనము ఆ యొక్క ఉన్నారు అలాంటి బోధి బోధలు ప్రకటించే వారు ఉన్నారు అంటే దేవుని యొక్క శువార్త ప్రకటించేవారు ప్రతి ప్రవక్తను అంతటా ఆయన కపజెప్పుకొని నడుచుకోవాలి అంటే దేవుడు పాదములు ఎంత సుందరమైనయో అలాగే దేవుడు ఏర్పరచుకున్న గుంపు కూడా మరి ఆ విధంగానే ఉంది కాబట్టి అలాంటి వారికి దేవుడు పంపిస్తున్నారు కాబట్టి ఈ జనం ఎంతో మంది జనాలు ఉన్నారు ఆ తప్పుదారిలో పోయిన వాళ్ళు మరి వాళ్ళకు దేవుని యొక్క సత్యం ప్రకటింప చేయాలి కదా మరి దేవుని యొక్క సత్యం వాళ్ళకు ప్రకటింపజేస్తేనే వాళ్ళు బయటికి రాగలుగుతారు లేకపోతే వాళ్ళు వాటి మధ్యనే ఉండిపోతారు అనమాట అందుకే ఆయన అంటున్నాడు తువాత ప్రకటించిన వారు సమాధానం చోడలు తొలగి ఉండాలన్నమాట ఎవ్రీథింగ్ ఫైన్ గా ఉండాల వాళ్ళు నడిచే విధానమే కానీ సిద్ధ మనసు కలిగి ఉండాలా ఎవ్వరు ఏది అడిగినా టక్ మంత్ సమాధానం ఇచ్చేవారి లాగా ఉండాలా ఎందుకంటే ఇక్కడ నేను రాసుకున్నాను ఏమని అనంటే యాజ్ ఎ క్రిస్టియన్స్ వీ షుడ్ ఆల్వేస్ బి ప్రిపేర్ యాజ్ వీ నెవర్ నో వెన్ ఏ ఆపర్చునిటీ మే రైస్ టు షే ది గుడ్ న్యూస్ ఆఫ్ ది గాస్కుల్ విత్ సంవన్ ఎల్స్ నువ్వు దేవుని యొక్క క్రైస్తవ మనము ఉన్నప్పుడు మనల్ని ఎవరు అడిగినా మనం ప్రిపేర్ అయి ఉండాలా ముందే సిద్ధపడి ఉండాలా అందుకే ఆయనే సిద్ధ మనసు కలిగి ఉండమని చెప్తున్నారు కదా దేవుడు మన సిద్ధ మనసు కలిగినప్పుడు సిద్ధ మనసు జోడులు మనం తొలుకొని నిలవబడాలి అనంటే మనం ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ కావాలా ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయ్యి ఉండాలా ప్రిపేర్ అయ్యి ఉంటేనే మనం ఇతరులకు చెప్పగలుగుతాము ఎందుకనంటే మనకు వస్తుంది దేవుడు మనకి మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు కదా అన్ని విషయంలో సువాత ప్రకటించడానికి ఆయన మనకు ఎన్నో తలంతులు ఇచ్చి ఆ సువాత ప్రకటించడానికి ఆయన పంపించినప్పుడు మనకు అన్నిటి మీద దేవుడు ఎథారిటీ ఇచ్చినడు మన ఆ ఎథారిటీ మనకు ఇచ్చినడు అనంటే అది మన గొప్పతనం కాదు అది దేవుడు ఇచ్చినడు అది ఆయన నామము ఆయనే ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా మనం వెళ్ళాలి అందుకే ఆయనే మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మనకి ఎవరు చేసినా మనం దేవుని యొక్క గుడ్ న్యూస్ తెలియచేయాలన్నమాట అంటే దేవుని యొక్క రాకడా వస్తుంది ఆయన కోసం మనం సిద్ధపడి ఉండాలా అనేకులు కూడా సిద్ధపరచాలా అని మనము ఆయన సువాత మనము ప్రకటిపచ్చాలా ఎందుకంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎఫిషియన్స్ సిక్స్త్ చాప్టర్ లో మనకు ఫిఫ్టీన్ నుంచి చూసుకుంటే మనము అంటే ఆ దేవుని యొక్క మనం ధరించుకోవాలన్నమాట ఎఫిషియన్స్ సిక్స్త్ చాప్టర్ లెవెన్త్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది సెవెంటీన్త్ వచ్చనలో మనకు ఉంటుందన్నమాట ఏమని అంటే మరియు రక్షణము దేవుని యొక్క వాక్యము ఆత్మ కడ్గము ధరించుకొనుడి మరి దేవుని యొక్క వాక్యము మనము ధరించుకోవాలా ఎందుకంటే సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరమైనవి అనంటే నీ ప్రవక్తను ఎట్లా ఉండాలా మన ప్రవక్తను ఎట్లా ఉండాలా నువ్వే కానీ నేనే దేవుని దృష్టిలో అందరం ఈక్వల్ అందుకే ఆయన మనల్ని ఎంతో ప్రేమించినాడు కాబట్టి మనం కూడా ఆయన అంతా ప్రేమిస్తున్నాం కాబట్టి మనం కూడా ఎట్లా అంటే మన హృదయం అన్నిటికీ సిద్ధపడి ఉండాలా నువ్వు అన్నిటికీ సాక్రిఫైస్ చేసుకోవాలా నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి నువ్వు సాక్రిఫైస్ మనం చేయగలుగుతాం అందుకే కదా పావులు కూడా ఎవ్రీథింగ్ ఆయన సాక్రిఫైస్ చేసుకున్నాడు దేవుని కోసము అందుకే రూమ్ టెన్ ఫిఫ్టీన్ లో ప్రకటించిన వారు పంపబడిన వాళ్ళు ఎట్లా ఉండాలో అని చెప్తున్నాం అంటే దేవుని దగ్గర అన్ని మనం నేర్చుకుంటేనే ఆయన మనకు చూపిస్తాడు ఆయన పాద స కూర్చొని మనము ఆయనను అడగల ఆయన ఆత్మ కట్గా మనం అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి కావాలా కదా ఆయన అన్ని వేళ ఇచ్చే దేవుడు అడిగింది ప్రతి ఒక్కటి ఇస్తాడు ఆయనే మనకి మరి ఆయన ఇచ్చిన ప్రతి మనం పొందుకోవాలి అనంటే మరి ఆయన రక్షణ మనము తీసుకోవాలంటే ఆయన ఆయన ఇచ్చిన రక్షణ మనకి ఆయన రక్షణలో మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు మరి అంత ఏర్పరచుకున్న దేవుడు మన కోసం మనము ఎంతో ప్రేమించిన దేవుడు మరి ఆ దేవుని కోసము మనము అనేకులకు సువాత ప్రకటింపచేయాల ఎంతో మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళు ఎట్లాంటి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కొంతమంది దేవుని కోసం అంత తేల్చి కూడా అబద్ధంలో జీవిస్తున్నారు వాళ్ళ అలాంటి వరకు సువాత ప్రకటించాలి అనంటే దేవుడు అందుకే ఏషియా ప్రవచనము ఇక్కడ రోమా టెన్ ఫిఫ్టీన్ లో నెరవేరుతుంది కదా అక్కడ జరుగుతుంది కాబట్టి దేవుడు ముందే మనకు హెచ్చరిస్తున్నాము చూపిస్తున్నాడు అందుకే మనము యుద్ధముకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము అన్నిటికీ ప్రిపరేషన్ అయ్యి ఉంటాం కదా ఎవ్రీథింగ్ లో మనం ప్రిపరేషన్ అయి ఉంటాము వి నెవర్ నో వెన్ ఇట్ ఈస్ ఆపర్చునిటీ రైజ్ మన మీద ఏదైనా రైజ్ అయినప్పుడు మనము దేవుని యొక్క కోసం మనం తెలియచేయాలి అంటే దేవుని అక్కడ కోసం తెలియచేయాల ఆయనైన రక్షణ ఆయన వల్లనే విమోచన వచ్చింది మన ఆయన మన కోసం తిరిగి రాన ఉన్న దేవుడు మన మనము సిద్ధ మనసు కలిగి జోడులు తడుక్కొని నిల్వంబడి ఉండాల అందుకే ఆయన మనకు చెప్తున్నాడు ఇక్కడ మనకు ఉంటది ఏమని ఉంటదంటే మరియు రక్షణ సిక్స్త్ చాప్టర్ సెవెంటీన్త్ వచ్చిన మనకుంటది మరియు రక్షణను స్థిర దేవుని యొక్క వాక్యము ఆత్మకడ్గము ధరించుకొనుడి అంటే దేవుని యొక్క వాక్యము ధరించుకోడు అని అంటున్నా అంటే ఎవ్రీథింగ్ నువ్వు అమలు పరుచుకోవాలా దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాము అన్న మనకు ఎన్నో బోధిస్తూ ఉంటాడు అన్న మనకి అంటే దేవుని యొక్క సత్యము అన్న మనకు చెప్తా ఉంటాడు ఇంతవరకు మనం నడిచినమా అని అన్న చెప్పిన ప్రతి వాక్యాలు రోజు ఒక్కొక్కరు వాక్యాలు చెప్తా ఉన్నారు కదా ఆ చెప్పిన వాక్యం మన జీవితంలో ఏదైనా నెరవేరిందా అని చూసుకోవాలా మనము ఎందుకంటే నేను చూస్తున్నా అదే విధంగా ఇంతకాలము నేను ఏదో విధంగా నేను నడుచుకున్నాను కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని హృదయానికి తట్టిందో అప్పటి నుంచి ఆయన కోసం వెతకడము ఆయన కోసం చూడడము ఇవి చూస్తుంటేనే దేవుడు బాయపరుస్తా ఉన్నానమాట కొన్ని కొన్ని విషయాలు మనకి అట్లా అంటే చూడండి ఆయన పట్ల మనం ఆట కలిగి ఉంటే మనకు ఆయన అన్ని విధాలుగా చూపించే దేవుడు కదా అందుకే ఆయన అంటుండో మనం సిద్ధ మనసు కలిగి ఉండాల అనే సువాత ప్రకటించిన వారంలో ఎట్లా ఉండాలంటే మన బిహేవియర్ కరెక్ట్ గా ఉండాల మరి ఏషియా ఫిఫ్టీ టు సెవెంత్ అందుకే ఆయన అంటాడన్నమాట ఆయన రాకడం కోసం తెలియచేయాల మరి సుందరమైన పాదములు ఏజ్ ప్రభువే మనకు ఎక్కడ అంటే కీర్తనులు నైన్టీ లో ఫస్ట్ వచ్చినంలో మనకు తెలుస్తుంది ఆ కీర్తనులు నైన్టీ లో ఫస్ట్ వచ్చిన మనకి ఏమనుంటుంటే ఆయననే మనకు రాజు రాజులకు రాజు ఆయననే ప్రభువులకు ప్రభువు ఆయననే ఎందుకంటే ఆయననే తీర్పు తీర్చేవాడు ఆయననే ఎవ్రీథింగ్ మనకి ఇచ్చే దేవుడు ఏహువ రాజము చే ప్రభావమును ఆయన వస్త్రమును ధరించి ఉన్నాడు ఏహోవ బలము ధరించి బలముతో నడము కట్టుకొని ఉన్నాడు కదలకుండున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది చూడండి దేవుడు ఆయనని మనకు రాజు మన ఆయన ప్రభావము చూడండి ఆయన ప్రభావము అనంటే ఆ ఒక స్త్రీ ఉంది కదా 12 ఇయర్స్ ఆమె సఫర్ అవుతుంటది బ్లీడింగ్ తోటి కాబట్టి ఆమె దేవుని యొక్క వస్త్రము తాగిలి తాకినప్పుడు ఆమె స్వస్థత పొందుతుంది ఆ స్త్రీ అంటే ఆమె స్వస్థత పొందిందంటే దేవుని యొక్క ప్రభావము చూడండి ఆయన వస్త్రంలో అంతగానో ఉంది అంటే నువ్వు దేవుని ధరించుకుంటే ఆయన నామని నువ్వు మయమపరిచిన వారిలాగా జీవిస్తావు అనమాట అందుకే దేవుని మనం ధరించుకోవాలా క్రీస్తసు మనుషుల్ని మనము ధరించుకొని ఉండాలా మరి ఆయన బలము తోటి చూడండి ఆయన సత్యాన్ని మనం ఎప్పుడు నర్ముకి గట్టిగా కట్టుకొని ఉంటామో అప్పుడే మన ప్రతి ఎక్కడ అడుగు వేసినా అది మనకు స్వాధీనం అయిపోతుంది అంటే దేవుడు అట్లాంటి శక్తి మనకి ఇస్తానంటున్నాడు మరి దేవుని యొక్క సత్యాన్ని మనం అనేకులకు ప్రకటింప చేయాలా ఆయన మహిమ కోసం మనం తెలియచేయాలా ఆయన రాజము రాబోతుంది కింగ్ ఆఫ్ కింగ్స్ లాడ్ ఆఫ్ గ్లోరీ ఆయనని కాబట్టి ఆయన కోసము మనము సువాత ప్రకటింపచ్చు కాల ఆల్మోస్ట్ అందరూ దేవుని కోసం చెప్తుంటారు కానీ ఆయన రాకడం కోసము ఎక్కడ చెప్పడం నేను వినలేదు ఓన్లీ ఇక్కడ మన దగ్గరనే వింటున్నాము కానీ ఆ ఎక్కడైనా మనం సంఘంలకి వెళ్ళినా ఎవరి దగ్గరకైనా వెళ్ళిన మాట్లాడినప్పుడు దేవుని యొక్క రాకడం కోసము మనం తెలియచేయాలా ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఆయన త్వరగా రానయ్యున్న దేవుడు ఆయనే చెప్తున్నాడు మనకు ఇన్ని రేసెస్ అని అనిపిస్తుంది కానీ ఆయన ఆయన ఆయనకి వన్ డేని తో ఈక్వల్ అనమాట సో ఆయన రా రాకడా రాబోతున్నది దేవుడు రాబోతున్నాడు ఈ లోకం మీదకి వాళ్ళ ఆయన ఎదుట నిలవడానికి శక్తి పొందుకోవాలంటే మనము ఆయనే ఆత్మకడ్గం ధరించుకోవాలా అంటే దేవుని యొక్క సత్యాన్ని మనం ధరించుకొని అనేకులు సర్వసత్యమైన స్వాత మనం ప్రకటింప చేయాలా నేషన్ మోతానికి మనం శువాత మనం ప్రకటింప మనం ప్రకటింప ఎందుకంటే మన దేశంలోనే చాలా మంది ఉన్నారు దేవుని యొక్క స్వాత సరిగ్గా తెలియక ఆ యొక్క గొప్ప బయటికి రావాలా వాళ్ళకు దేవుని యొక్క సత్యం అందించాలి అనంటే మన పాదములు ఎట్లుండాలంటే సుందరమైన పాదములు ఉండాలి అంటే దేవుని యొక్క పాదములు ఎంత విలువైనవి అలాంటిగా మనము ఆయన అంటే ఆయన రక్తము మన కొరకు ఆయన సిలివ పైన రక్తం దేవుడు కదా అంటే ఆయన అంత రక్తం కాచినాడు అనంటే ఆయన ఎంత ప్రేమించవచ్చు మనల్ని ఆయన అంతా ప్రేమించాను కాబట్టి ఆయన పాదంలో అంత విలువైన అని మనం చెప్పగలుగుతాం అందుకే ఆయన కోసము మనము అనేకులు సత్యాన్ని మనం ప్రకటించాలా అనేక దేశాలకు మనం ప్రకటింపచ్చాల మళ్ళీ ఎట్లంటే నలిగిన హృదయంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళ మన దురణపరచాలా చేరున్న వారిని మన బిడుదల చేయాల బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటింప చేయాల వారికి అందుకే దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వు వెళ్ళగాలి కదా నువ్వు అభిషేకించినప్పుడు నువ్వు కూడా శువాత ప్రకటింప చేయాల ప్రతి ఒక్కరు శువాత ప్రకటింప చేయాల అందుకే ఆయన సెలవిస్తున్నాడు ఆయన ప్రభావం కోసం నువ్వు తెలియచేయాలా ఆయన రాకడం కోసం నువ్వు తెలియచేయాల అప్పుడైతేనే మనము ఆయన ఎదుట ని ఆయన మనకు చూపించిన విధానం అదే అందుకే ఆలకించుడి ఆ సాంగ్ ఆఫ్ సల్మో లో అందుకే ఆయన చెప్తాడు ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు చూడండి ఆయన వచ్చుచున్నాడు మరి దేవుడు మన కొరకే రాని రానయ్యున్న దేవుడు కాబట్టి ఆయన నిద్రకోవడానికి మనం శక్తి కలిగి ఉండాలా మరి దేవుడి చిన్న వాక్యం దీవించు క్లీన్ పంశుధర ప్రేమ దేవా కృపగల తండ్రి దేవ ఈసయానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తోత హలని ఎరచ దేవా ఏసు ప్రభా నువ్వెంతో గొప్ప దేవుడ ప్రభ సర్వ సృష్టికర్తో ప్రభానికే వందనాలు ప్రభ దేవాసూ ప్రభ మా కొరకు ప్రభా నువ్వెంతో ప్రేమించిన ప్రభ అందరినీ ఈక్వల్ గా ప్రేమించిన దేవుడ ప్రభ పెద్దవాళ్ళనే చిన్న వాళ్ళని అందరినీ నువ్వు ఈక్వల్ గా ప్రేమించిన ప్రభ ప్రతి ఆదరించిన దేవుడో ప్రభ దేవా ఏచు ప్రభ నీ సేవ జీవితంలో ప్రభా ఎన్నో అద్భుతాల ఆచకాలు గొప్ప దేవుడో ప్రభ నీకే వందనాలు తండ్రి దేవా ఏచు ప్రభ మరి మా అందరినీ కూడా ప్రభాన్ని వేరుపరుచుకున్న దాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభువా పరిశుద్రీకెస్తూతున్నా తండ్రి దేవం మేము సమాధానం కలిగి ఉండాలా ప్రభు సమాధానం జోడులు మేము తొలుపుకొని ఉండాలా ప్రభువా దేవ మేము సిద్ధమనసుతో పాటు ప్రభాన్ని యొక్క సువాత మేము ప్రకటింప చేయాల యొక్క రాకడ కోసం ప్రభా మేము అనేకులకు మేము సువాత ప్రకటింప చేయాలి యొక్క పరిశుద్ధాత్మక శక్తి చేత మాకు నడిపింపదాయించండి దేవా నీకెస్తాం నీకు ఇవ్వదాలి తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డ మీ తాకింబు స్వస్థపరచని ప్రభా రాని దేవా కేబీపీఎం గ్రూప్ ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని మీ తాకింబుటి స్వస్థపరిచి ప్రభా కూడా ప్రభా మరి అభిషేకించిన వాడుకొని ప్రభా నీ కేస్తవుతుంది నీకు ఇవ్వదాల తండ్రి దేవా ప్రభా మరి సుబ్బారావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభా మరి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏందంటే ప్రభా ఆ యొక్క బ్రదర్ ని తాకి ముట్టి స్వస్థపరిచి ప్రభా ఆ బిడని సాక్షి నిలబెట్టుకొని నీ నామానికి మాయమ తీర్చుకొని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించి ఆశ్వాన్ నింపని ప్రభా నీ యొక్క పరిశుద్ధతో ముద్రించుకొని నీ యొక్క రాకటి సిద్ధపరచుకోమని ఏసుకొస్తున్న నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఒకళ్ళొకరు పరిశుద్ధ ఈ సయా నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల ప్రభావ తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడి నీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరచదండి కాల సమయంలో ప్రభావ నీ నేను స్వరం నేను గొప్ప జ్ఞానత మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు సమస్త మహిమ ఘనత ప్రభావం ఏ వేగంలో మీకే చెల్లించుకున్నాం తండ్రి ఇవన్నీ నీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ స్వరంధార మాతో మాట్లాడనారు ప్రాభ పేరు తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభావ నాయన మీరు అందరూ ఆయన మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు తండ్రి ఎన్నో గొప్ప మరుగైన విషయాలు మీరు మాకు చూపించినారు ప్రాభా అవన్నింటినీ ప్రభావ మేము అందరికీ పని అనేకులకు ప్రకటించాలా రాజ్య వ్యాప్తి కొరకు మేము పాటు పడాలా ప్రభావ నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినా లోకానికి దిగి వచ్చినా మా కొరకే రక్తంగా వచ్చినారు ప్రాభా అనేకుల కొరకు మీరు రక్తంగా వచ్చినారు ప్రభావ ప్రేమ తెలియని వాళ్ళు ఎంతో మంది లోకాలనుంటుండగా ప్రభావ ప్రతి ఒక్కరి చెంతకు మేము వెళ్ళాలా ప్రభా ప్రతి ఒక్కరికి మీ వార్త ప్రకటించాలా ప్రతి వాక్యాన్ని మేము పాటించాలా పాటించి ఆచరణలో పెట్టి అనుభవపూర్వకంగా ప్రకటించాలి ప్రభావ మీరేటువంటి కృపను జ్ఞానము ధరించమని ప్రార్థిస్తున్నాం మీరేనైనా ప్రతి చోట మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏదైనా ఏ రీతిగా ఎవరూ సువార్త ప్రకటించాలను మీరే జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నేను ఎన్ని పనులు చేసినా ఏ పనులు చేసినా ప్రభావ నీ సహాయం నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు లేకపోతే మేము వ్యర్థలమే ప్రభావ అయినా మాతోటి కాదు ప్రభా కానీ మీరిచ్చే గొప్ప ధన్యత నేను మీ యొక్క ఆత్మ నడిపింప లేకపోతే మేము ఏది సాధించలేము ప్రభావ కాబట్టి మీరే మాకు తోడుగా ఉండే మీ యొక్క అభిషేకం నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభావ మీకు ప్రతి చోట చీకటి రాజ్యాలు కూలిపోయిన ప్రభావ సైతం రాజ్యం కూలిపోయిన ప్రాభ మీరు ఏదైనా చోట మాకు అధికారం ఇస్తానన్నారు ప్రభా నైనా మీకే వందనాలు తండ్రి నేను అధికారాన్ని మేము వాడుకొని ప్రభా అనే చేకపట్టవారిని చెరపట్టబడిన వారిని చీకటిలో ఉన్నవారిని ప్రభా బంధింపబడిన వారిని విలిపించుకుని రావాలా ప్రతి ఒక్కరిని వెలుగులోకి తీసుకొని రావాలా ప్రభా అటువంటి కృపను ధైర్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని మీరేనా ఎల్లవేళలో మాకు తోడుగా ఉని నన్నీ మధ్యాహ్న కలశాలం సమయంలో ప్రభావి స్వరంధార మాతో మాట్లాడడం మమ్మల్ని బలపరుషులందుకు నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు జలించుకుంటూ నచ్చిన నేసు క్రీస్తు పరిశుద్ధ నామంను ప్రార్థించి పెడుకున్నాను తండ్రి స్తోత్రం ప్రభా పరిస్థితుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్న మహోనతులకు తండ్రి మహిమా స్వరూపకు దేవ కృపా మైడ నీకు వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ సురక్షితంగా కాపనైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారైనా ఈ యొక్క మధ్య కాల సమయంలోనైనా మీ యొక్క స్వరమైన ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రించినారనైనా దాన్ని బట్టి నీకు వందాలేసయ్యా మీ వాకింగ్ చేత మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారనైనా కృపామైడ నీకే స్థుతులు స్తోత్రమైనా ఇగో సమాప్తి చివరి అంచుక మేము వచ్చేసినమైనా మీరు రాకడ బహు సమీప ఉంది ప్రభానైనా మేము సిద్ధ పడాల నీకులు మీ సిద్ధపచ్చాలా నాయన మా శక్తికి మించిన ప్రయాణం కొరకు మీ సిద్ధపడాల ప్రభావ ఇంకో ఎంతో మంది ప్రభావ నశించిపోతున్న ఆత్మలన్నీ ప్రభావ మీ సెంత మీద గొప్ప సమూహాన్ని ప్రభావ మేము ఈ సన్నిధి తీసుకొని రావాల ప్రభావ అయినా ఆత్మల సంపాదనని భారంలో మేము ముందుకు సాగిపోవాల ప్రభావ నైనా ప్రతి ఆటంకాలు కొట్టి మేము ప్రాధిష్టమైన ఎస్ఐ అతన్ని మీరిచ్చే సర్వంజ కౌచ మేము ధరింపజేయాల ప్రభావ మేము ప్రతి క్షణం ఉన్న ప్రభావ ఆత్మీయ యుద్ధం ప్రభావ శత్రు సమూహంతో యుద్ధం చేస్తున్నమైనా గొప్ప దేవ ఈ యుద్ధంలో ప్రభావ మీరే మమ్మల్ని నిలబెట్టండి బలపచ్చమని Thank mm -hmm. you. భయంకరమైన శ్రమల కాలం ఉంటున్నాం అయినా ప్రతి శ్రమలు మేము జయించాలా మీ యొక్క సమాధానం శాంతి మాకు అనుగ్రించండి ప్రభావ ప్రతి దశలనైనా మా తలంపులు మా ఆలోచన సమస్తం నైనా మీకు సమర్పించుకొని మేము జీవించాలా మా మనసు ప్రభా మీ మీద కేంద్రీకరించుకుండాల ప్రవ్వ అయినా సేవల మమ్మల్ని నడిపించండి తగ్గింపు జీతం కలిగి ఓపిక సాహనం దీర్ఘశాంతం కలిగి ప్రభా మీ మీ యొక్క మనసు ధరించుకొని మీ ప్రేమను మేము పొందుకొని అనేకులు మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా జీతంలో నడిపించమని ప్రాదిష్టమైన ప్రదర్శిస్తాను అందరు మీరు ఆశ్రవదించండి ప్రవ్వ మీ నూతమైన పరిశుదాత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడకు ప్రభా శత్రువును ఎదురించుకో సర్వంజ కవచ్చి ఆత్మలైన ఖడ్గం ధరించుకోవాలా పరిశుదాత్మ అభిషేకం లేవాల ఉండాలా ప్రభావ నైనా ఇస్తు ప్రభు ప్రభా సిద్ధి ఉండాలా ప్రభ అంటే నూనె ఉండాలా ప్రభ అది అభిషేకం లేకుంటే ప్రభ సైతం మీద విజయం పొందలేం నైనా గొప్పదేమనైనా మీ ఆత్మవులైన ఖడ్గం మాకు అవసరం నైనా పరిశుదాత్మ అభిషేకం మాకు అంత అవసరంనైనా నైనా మీ ఆదరణ మాకు అనుగరించమని గొప్పదేవం ఇంకా సర్వసత్యంలోకి నడిపించడం ప్రాధిష్టమైన ఈ లోకం అంతా అబద్ధ బోధలు కొట్టిమిట్లాడుతుందైనా అబద్ధ బోధ నుంచి ప్రభావ మతప్రమైన జీవితాన్ని వాళ్ళందరినీ తీసుకొని రావాలో ప్రభావ నైనా మీ బిడ్డలు మీకే వ్యతిరేకంగా తయారైపోయినట్టు ప్రభావ ఎంత భయంకరంగా నైనా ఎందుకంటే ప్రభా హీతిగా ఈ దుష్టుడు ప్రభావ మనుషుల్లో దూరి హరీతిగా చేస్తున్న ప్రభావ వాడి బంధకాల నుంచి వాళ్ళందరినీ బయట తీసుకొని రాలో ప్రభావ అలాంటి సేవలు నడిపించండి మా శక్తికి మించిన ప్రయాణంనైనా ఆ ప్రయాణంలో ప్రభావ మేము ఏ రీతిగా సిద్ధపడలో ఏ రీతికి వెళ్ళాలి ప్రభావ మీరే మార్గం దయచేయమని ప్రార్థిస్తాం మీ నూతమైన ఆత్మ నడిపింపు ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాహసం పెట్టుకోండి ఈ మధ్యకాల సమయంలోనైనా మీ వాక్యం ధర మాతో మాట్లాడి మమ్మల్ని నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఏస్తు క్రీస్తు పరిశుద్ధం నా తండ్రి ఆ పరిశుద్ధిడమైన ప్రేమ తండ్రిని పామి వందనాలు తండ్రి ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు రాజా పొద్దున్న నుంచి ఇప్పుడు కూడా కాపాడుతున్నందుకు నీకు వందనాలు కృతజ్ఞతల సో స్తోత్రం తండ్రి ప్రభువాసయ్య మరి మద్యం కాలం సమయంలో మంచిగా పార్టిసిపేట్ చేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభువాసయ మంచి తరుణం మాకు వాక్యం తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ని ప్రేమ గల హృదయం సుందరమైన పాదాలు అంటే నీ రక్షణ పాదాలు తండ్రి ప్రభ నీ పరిశుద్ధాత్మ కావాల తండ్రి నానేస ప్రభ నీ పరిశుద్ధాత్మ లేకపోతే మేము ఏం చేయలేం తండ్రి ప్రభ ఎటువంటి సేవ కష్టంగానే ఉంటుంది తండ్రి నానేస ప్రభా నీ పరిశుద్ధాత్మ మాకు కావాల తండ్రి నాయనసే ప్రభ ఆ పాదాలు కలిగి మేము ముందుకు వెలుగు పాదాలు మాకు కావాల తండ్రి ప్రభ ఆ పాదాలుగా నడుచుకుంటున్నాను ప్రభా అనేకులు నీ సువార్త విని ప్రభ బలపడాల తండ్రి నాయనసే ప్రభ మరినేస మాకు సహాయం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అంతగానో మేము శ్రమిస్తున్నాం తండ్రి నానే ఎసప ప్రభా నీ సువార్థ విని నానే ఎసప ప్రభ ఇతరులకు పంచిపెట్టిన ఆసక్తికర ఎంతో బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళకు అటువంటి వాళ్లకు నీ పాదాలు దయచేసి ప్రభా నీ మార్గాన్ని చూపించి నీ వెలుగు మార్గాన్ని చూపించటకు నేనే ప్రభ ఇతరులకు మంచి మార్గాన్ని చూపించమని కోరుకుంటున్నాం తండ్రి నాయనశ్వ ప్రభా అవును తండ్రి ఏ పార్టీ వారము మా సేవ ఎక్కడ ఉందో మాకు తెలియపరచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేస మా పక్కన ఏ సాక్షులు ఉన్నారు ఏ సేవకులు ఉన్నారు మాకు తెలియపరచమని కోరుకుంటున్నాం తండ్రి నాయనేశ్వర ప్రభా అవును తండ్రి నాయనస ప్రభా సువార్థాను విని నేను మా దాంట్లో పెట్టుకుంటే నాన్న ఎసే ప్రభా విడమే తండ్రి నాన్న ఎస్సే ప్రభా అయితే ఇతరులకు పంచి గాని తండి తండ్రి నాన్న మా గిన్నె నిన్న నాయనఎస్ఏ ప్రభా ఎంటీగా ఉండాలి తండ్రి ప్రభ ఎంత ఎంటీగా ఉంటే నాయన ఎస్సే అంత నింపుకుంటాం తండ్రి నాయన ఎస్ఏ అలాంటి హృదయాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అలాంటి పాదాలు పాద జీవితం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్సేయ అలాంటి గుణగుణాలు మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మరి సువార్త ప్రక్కటి చెప్పేటప్పుడు బిహేవియర్ కూడా కరెక్ట్ గా ఉండాలి తండ్రి నాయనసే ప్రభా మరి లోక లోకరీతిగా నాయనస హాస్ట సరిగ్గా లేరు తండ్రి నాయన ఎస్సే ప్రభ తండ్రి నాయనసే ప్రభా వాళ్ళు ఆశ ఉన్న తండ్రి నాయన ఎస్ఎ ఎన్నో ఏదో విధంగా వాళ్ళు సంపాదిస్తున్నారు తండ్రి నాయన ప్రభ అలా చేయకుండా ఒక కష్టపడి నాయనసభ ఒక ఆత్మను రక్షించటకు నాన వాళ్ళు రావట్లేదు తండ్రి నాయనసప్రభ అలా అలాంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా పాస్టర్ పాస్టర్ వాళ్ళ కుటుంబాల కోసం దీవించి ఆస్వాదించండి వాళ్లకు నాయనసేకులకు సువార్థ ప్రకటించి ప్రభ వాళ్ళని అక్కడనే పెట్టుకోకుండా ప్రభ వారు వెళ్లి ఇతరులకు శువార్థ ప్రకటించకుడు ప్రకటించటకు మార్గం చూపించమని కోరుకుంటున్నాం తండ్రి నాయనస ప్రభా అన్న జనులు నీ యొక్క సుశీలుగా చేయమని యొక్క వాక్యం సెలవుస్తున్నారు తండ్రి నాయనసే ప్రభా అదేవిధంగా ప్రభా మేము సిద్ధపడి ఉండాలి తండ్రి ప్రభా యుద్ధానికి ఏ విధంగా అయితే సిద్ధపడి ఉంటామో తండ్రి ప్రభా నీ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండాలి తండ్రి ప్రభా ఎవరు ఏది అడిగినా నాయనసే మేము ముందుకు వెళ్ళాలా కొనసాగాల ప్రభా నీ సువార్థ ప్రకట ముందుకు వెళ్ళి ప్రకటించాల తండ్రి నాయనసే ప్రభ అలాంటిగల జీవితం మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా కేబీపీలో ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళు విని ఇతరులకు ప్రంచు పెట్టే సాయం తెచ్చాం ప్రభా ప్రేమగా మాట్లాడే అన్ని కూడా సువార్థ ప్రకటించాలి తండ్రి ప్రభా ఎస్ఐ మరి గొప్ప జనం ఉన్నారు తండ్రి నీ సువార్థ ప్రకటించాలే తండ్రి ప్రభా నీ కోసం తెలుసు కూడా తల్లిని వాళ్ళు వెనక తిరిగి వెళ్ళిపోయినారు తండ్రి ప్రభా ఒకప్పుడు నేను నీ సువార్థ ప్రకటిస్తారు తండ్రి ప్రభా ఏదో ఒక వీక్నెస్ వల్ల వాడు వెనకకి తిరిగి వెళ్ళిపోయినారు అలాంటి వరకు మేము సువార్థ చెప్పాలి తండ్రి నేను ఎస్సే మాకు సహాయం దామని కోరుకుంటాం తండ్రి ప్రభా మరి ప్రార్థన మీ చే అప్పగిస్తూ ఎస్సు క్రీస్తు నామంలో అడిగి తండ్రి అమెన్ శప ప్రభ నా దీవానికి బ్రహ్మ సాకుడు దివాళి దినపించాం అక్కడ విశ్వేశ్వరప్రభ మా పాపం చేప రోగాలు భరించి మమ్మ రక్షించిన దీవానికి శ్రోతం నీ రక్తంతో కలిగి మేము మాకున్ను ప్రభ అలలి చిత్తాన్ని సంపూర్ణ గ్రహించే జ్ఞానం దని అలలియా నీ కోసం రోషం పౌరోషం కోసం ఈ లోకంలో వెళ్ళాలా సైతం నీతి రాజ్యం ప్రభ ప్రతి ఉద్యమంలో ప్రభ తాపించబడాలా నా దీవానికి శ్రోతం బాక్యం ధర మా ఉద్యమంలో వచ్చిన వెలుగు కలిగింది చీకటి పారిపోయింది ఆ వాక్యమే జీవం కనుక జీవం వచ్చింది కనుక ఈశ్వ్రభ ప్రతిదిన ప్రస్తుత ఆత్మ అనుభవం హలలియా ధన దనం నడిపించమని ప్రతి గొప్ప జనం కనీకరించని ఆత్మ తెలియండి వాళ్ళి సత్వం బయటపరచండి నాది వాళ్ళు నిశ్చిక్షలు కావాలా నిశ్చిర దగ్గర వచ్చి నేర్చుకోవాలా వాళ్ళి రక్షణ పొందాలా వ్యాక్సిన్ ముట్టని తాకండి దాని పోషించని ఎవరివి హాని చేయకుండా సాధించని దేశం దేశం అంతా స్వార్థ రక్షణ పొందాలా మారు మనసు కలగాల అలలియా ఈ దేశంకు రక్షణ కలగాల ఈశ్వపప్రభ అలాగే మంచి స్వార్థ పోవాలా మీరే రక్షించుకొని రాక సిద్ధపరుచుకొని కేపీఎం ప్రతి ఫ్యామిలీ ముట్టండి బ్రదర్స్ అలాగే భార్య భర్త ఫ్యామిలీ చుట్టూ అగ్నికంచనీ అస్త్రం పెట్టి వాళ్ళ డీడ్లతో ఉండి ఆదరణ తెచ్చని ప్రశోధాత్మ నింపి క్షమల్లో పోతుండే కదా నీ కోసం కంటి గన్ని సహాయం చేయండి ఎవరి విషయంలో శోధన పడకుండా జయించాను తన విషయంలో ప్రశాత్మ శక్తి మీరు అక్కడ మాకు సిద్ధపరచుకొని ప్రేమగల మా పరిలోకొక తండ్రి పరిశుభ్రైంది రక్షక మేమందరం కూడుకుని మధ్యాహ్న సమయం సమయమందు ప్రే చేసుకోవడానికి అనుమతు స్వర్ణాన్ని బట్టి వందనాలు ఇచ్చాయ ప్రభానాయణ మేము వాక్యానుసారమైన జీవితం జీవించలాగ్నాను గ్రహించండిసా మేము మా క్రియల ద్వారా ప్రభ దేవుని యొక్క మాటలను ప్రభ దేవుని బిడ్డలుగా మేము నడుచుకొని లాగన మమ్మలను నడిపించండి సై గ్రూప్ సభ్యులు అందరినీ కాపాడండి సార్ ఆర ఆరోగ్య బలములతో కాపాడండి సయ సేవ చేయడానికి ఎంతగానో కష్టపడుతూ ఉన్నారే సార్ వారిని మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి సార్ ప్రభ నాయన రక్షక అయిందరెందరైతే కష్టాలలో నష్టాలలో గ్రూపులలో ఇబ్బందులలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో బాధలలో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కాపాడండి సై ఇంత ఇందరిందరికైతే గర్భఫలం లేదా వారికి అందరికీ గర్భఫలాన్ని అనుగ్రహించండి సై అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశ్వదిస్తారని ప్రియ సిస్టర్ ద్వారా మాకు మెసేజ్ ద్వారా మీ మాటలు మాకు వినిపించినందుకు వందనములు స్తోత్రములు సమర్పిస్తూ ఈ కొద్ది విన్న పములకు తీసి తీసినామేట పాపని అతి వినయంగా వేడుకొంచున్నాను దేవా ఆమెన్ కృపా సమాధానం పర గోపజనం కు సదాకాలం మనకు అందరికీ చూడు కాక ఆమెన్ ప్రెసిడెంట్ బ్రదర్ అందరికి ప్రెసిడెంట్ స్థాయి బ్రదర్స్ ప్రెసిడెన్స్ అందరు ప్రెసిడెంట్